ఇబ్బందీలుగా ఉండిపోతారు మీరు ఈ క్షణంలో మీరు జీవన్ముక్తులై ఉన్నారు ఇట్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దాట్ బట్ అట్ ది సేమ్ టైమ్ ఇట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ ఎందుకంటే మీకు ఎవరి మీద కొంచెం మనస్సులో అన్ఫర్గివింగ్ ఉంటుందన్నమాట అంటే ఫలానా వాడిని మీరు క్షమించలేరు మీరు ఎవరిలో మొత్తం ప్రపంచాన్నంతా క్షమిస్తారు కానీ వాడిని మాత్రం క్షమించలేరు మోక్షంలో వాడు కూడా బ్రహ్మని మీరు దర్శించాల్సి ఉంటుంది ఆ ఒక్క పాయింట్ చాలు మోక్షానికి కంగారు లేదని చెప్పడానికి సైకలాజికల్ బర్ధన ఫన్ ఫర్ జీవనెస్ అని వాడు కూడా బ్రహ్మైపో ఆత్మైపోతాడు ఎవరు మీరు క్షమించడం కష్టమన్నది శత్రువు కూడా అంటే శత్రువు అంటే తెలిసిన ఫిల్విల్ దుష్టుడు వాడు కూడా ఆత్మ అయిపోతాడు వద్దులండి ఈ ఆత్మ కంగారు లేదా అని మనం వీఆర్ నాట్ ఇన్ హరీఫ్ అర్ ఇన్ సో అలా ఉంటుంది మన మన సంసారంలో బాగా దృఢంగా మునిగిపోయి ఉంటాం అదే సత్యంలా కనపడుతూ ఉంటుంది వాడు మనకు అపకారం చేశాడు మనం వాళ్ళని క్షమించాలి ఇదంతా సత్యం అనిపిస్తూ ఉంటుంది కాబట్టి జగత్తు మిథ్యని తెలుసుకుంటే కానీ అసలు వీడికి మోక్షం రాని రాదు ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్ బట్ అట్ ది సేమ్ టైమ్ ఇట్ ఈస్ ది ఈజియస్ట్ థింగ్ సో అటువంటి మోక్షాన్ని ఆ స్థిత పొందుతాడు ప్రాప్తమవుతాయి శాంతిమంటే మోక్షమును పొందుతాడు మోక్షమును పొందడం అంటే ఏమిటండి బ్రహ్మభూతో భవతి ఇర్థ బ్రహ్మ అయిపోతాడంతే కొత్తగా అవుతాడా కొత్తగా ఏమవడు అయ్యే ఉన్నాడు కానీ అవుతాడని చెప్తాం అది ఎందుకు అలా ఎందుకు చెప్తున్నారు బ్రహ్మను కాదనుకున్నాడు తప్పుడు పూర్ణుడు పూర్ణుడై ఉన్నాడు కానీ నేను అపూర్ణుడను అనే భ్రమలో ఉన్నాడు ఇప్పుడు ఆ భ్రమ పోయింది పోతే ఇప్పుడు పూర్ణత్వం వచ్చినట్టు అనిపిస్తుంది అజ్ఞానం చేత దూరంగా ఉన్నట్లు అనిపించిన పూర్ణత్వం జ్ఞానం చేత వచ్చినట్లు అనిపిస్తుంది స్వామి అఖండానందజీ చెప్పేవారు అజ్ఞానసే జో హోతా హై ఓ అసల్మే నహి హోతా హై జ్ఞాన్సే జో మిల్తా హై ఓ అసల్మే నహి మిల్తాయి అని చెప్పేవారు నేను నాకు అదేమిటి జీవంలో చూసుకున్నా పైసలు తక్కువ ఉన్నాయి సరే పైసలు తక్కువ ఉన్నాయి చూడండి దీని సంగతి ఏంటంటే ఇలా పేజీ తిరిగేస్తున్నాడు తక్కువ మనం వంద రూపాయల కైతం కనపడింది ఇక్కడ ఉందో వంద రూపాయల ఖాయితం అమ్మో వంద రూపాయలు దొరికాయనుకున్నా దొరకడం ఏంటి అది నాదే అది అక్కడే ఉంది నాతోటే ఉంది కానీ ఉందని తెలీదు తెలిసింది దాన్ని దొరకడం దొరికింది రోడ్డు మీద దొరికితే దొరికిందన్నాడు కానీ నా పుస్తకంలో ఉన్నది నాకు దొరకడం ఏంటండి అంటే మరి దొరకడం ఏది అజ్ఞానం చేత దూరమైనది జ్ఞానం చేత అజ్ఞానము చేత దూరమైనది కాదు అజ్ఞానము చేత దూరమైనదా అన్నట్లు ఉన్నది జ్ఞానము చేత దగ్గరైనదా అన్నట్లు ఉంటుంది అంచేత బ్రహ్మభూతో భవతి ఇత్యర్థ పూర్ణ ఆత్మస్వరూపుడే ఉండిపోతుందంటే జీవన్ముక్తుడే ఉండిపోతుంది అది స్థితప్రజ్ఞలక్షణాలు అక్కడితో పూర్తయి తర్వాత ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్మంతకాలే బ్రహ్మ నిర్వాణమృత్య ఇక్కడ కొత్తగా చెప్పి ఇదేం లేదు స్తు పొగడత పొగడతంటే అభిప్రాయం ఏమిటంటే నీవు స్థితప్రజ్ఞ లక్షణాలని నీవు ఆకలింపు చేసుకుని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 డాక్టర్లు అసెంబ్లీ లైన్లో లాగా వైద్యం చేసేస్తే అది పేషెంట్కి ఆ ఉత్సాహం కాదు డాక్టర్ అలా మాట్లాడారు అలా మాట్లాడిన డాక్టర్ వల్లనే రోగం తగ్గుతుంది వైద్యంలో సగం సైకలాజికల్లో సగం ఫిజియలాజికల్లోనవు కాబట్టి డాక్టర్ ప్రేమతో నవ్వు చిరునవ్వుతో పలకరిస్తే వీడు రోగం సగం తగ్గిపోతుంది తర్వాత మందు ఇచ్చినప్పుడు మిగతా సగం పోతుంది వీడు వెళ్ళగానే డాక్టరే బయట నిలబడి లోపలి కింద కూర్చో నేను పిలవకుండా అన్నాడు అనుకోండి అలాగే లేకపోతే వాడు డాక్టర్ కాకపోతే అతను చౌకీదారు ఎవరో వీడిని ఎలాగ వీడిని ఇన్సల్ట్ చేసి వీడిని దే మేక్ హిమ్ ఫీల్ స్మాల్ మన దగ్గరే అలా చేస్తారు కరెక్టీ అన్నది చూపించారు దే మేక్స్ యూ ఫీల్ స్మాల్ అండ్ ఇన్సిగ్నిఫికెంట్ యూఆర్ ఆల్రెడీ ఫీలింగ్ దట్ దే దే రీఇన్ఫోర్స్ దట్ ఫీలింగ్ హే కాబట్టి వాడు అలా చేసినప్పుడు మీకు ఆ జ్వరం అంతకుముందు ఉన్న జ్వరం నాలుగు రెట్లు అయినట్టు అనిపించింది అలాగా అలాగే అలాగా డిస్కర్తియస్గా ఉంటే మనిషి నిరుత్సాహపడిపోతాయి కర్టిసీలో పలకరింపులో అంత బలం ఉన్నది దానికి సో మీరేం లక్షలు ఇవ్వక్కర్లేదు ప్రేమగా పలకరిస్తే చాలు సో డాక్టరు అలా అలా ఆ మందు ఇచ్చి ఇంకొక మాట హీ హ్యాస్ టు సేవ్ వన్ మోర్ సెంటర్ ఇది నీకు ఇచ్చిన మందు నీకు తగ్గిపోతుంది నీ కోసమే వచ్చింది అందరం లేకపోతే నీ రోగానికి తగ్గ మంది నీకు తగ్గిపోతున్నాను మాట అంటే వాడు హీ సేవ్డే వాడికింకేమీ విచారం ఏమి లేదు అది పొగడత అదే అదేవిధంగా ఇక్కడ స్థితప్రజ్ఞలక్షణాలని చెప్పి ఇలాగ వేద మంత్రాల్లోనూ అక్కడ ఈ పొగడ్త స్థుతి ఉంటుంది ఇత స్థూయతే తద్విధీయతే అని న్యాయం కూడా మీమాంసా న్యాయం దేన్ని స్థుతిస్తే దాన్ని విధిస్తారు స్థుతిస్తున్నారు అంటే ఏమి విధించేస్తారు అంటే స్థుతి వాక్యాలు వినపడతాయి అగ్నిష్టోమం చాలా గొప్పది ఇది వాస్తవంలో దీనికి పేరు అగ్నిష్ఠోమన్నా వాస్తవంలో ఇది జ్యోతిష్ఠోమము ఎందుకంటే జ్యోతి అంటే ప్రకాశము ఈ యజ్ఞాన్ని చేసినటువంటి ఈ యజ్ఞం వల్ల గొప్ప ప్రకాశం లభిస్తుంది అంటే అంటే పేరు అని ఇలా మొదలవుతుంది ఎందుకంటే ఈ మాటలన్నీ మాకు చెప్తున్నారంటే దేర్ ఫార్ యూ షుడ్ పెర్ఫార్మ్ అగ్నిష్టోమా అని అది యత్ తద్విధీయతే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 ఇది పూర్ణస్థితి బ్రాహ్మీ స్థితి అంటే బ్రహ్మగారు వాళ్ళైతే ఎవరిలో వచ్చి హృదయంలో కూర్చుంటారని అలా కాదు పూర్ణస్థితి బ్రహ్మణి భవా బ్రాహ్మీని శంకరులు చెప్తున్నారు అది పూర్ణత్వము యొక్క స్థితి మీకు మీ హృదయంలో ఒక లొసుగు లేకపోతే వెలితి అని అంట వెలితి ఫీల్ అవుతూ ఉంటాం మనం ఎప్పుడు ఎప్పుడూ వెలితే బ్రహ్మచారి ఉంటాడు వండుకు తింటూ ఉంటాడు ఇక మనల్ని వంట చేసుకుని తింటున్నాం మన కడుపులో ఏదైనా ఆకలిస్తే వడ్డించి వాళ్ళు కూడా లేరు అని అని వెలితిగా ఫీల్ అవుతాడు ఈ లోపల అమ్మాయిని వివాహం చేసుకుంటాడు ఇప్పుడు ఇంక వెలితి పోవాలి కదా ఏదో నేనో ఈమె కలిసి ఉన్నామని పేరే కానీ పిల్లలేరు పిచులేరు అని మళ్ళీ ఇంకో వెలితి ఫీల్ అవుతాడు సరే వాళ్ళు సంతానం కలుగుతుంది ఇంక ఇప్పుడు వెలితి నిండాలి వీడి వెలితి ఎప్పటికీ నిండదండి నేను చెప్పేసి ఇన్ని మాటలు ఎందుకు ఆ వెలితి నిండి వెలితి కాదు అలాగే ఉంటుంది వెలితి చిల్లు పుట్టలో నీళ్లు పోస్తున్నట్టే సో ఆవిడ వెలితి అలా ఉంటుంది ఆ వెలితి ఒక్కసారిగా పోతుంది పోయి అహం పూర్ణహ అని అలా ఫీల్ అవుతాడు హి డజన్ సే దాట్ దట్ ఈస్ సంథింగ్ విచ్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ దాన్ని బ్రాహ్మీస్థితి అనుభవపూర్వకంగా ఉంటుంది ఏషా బ్రాహ్మీస్థితి పార్థ హే పార్థ పృథ సంతానం పృథంటే కుంతి ఆవిడ ఆవిడ అసలు పేరు పృథ అవన్నీ కుంతిభోజ మహారాజు దత్తత చేసుకున్నాడు దత్తత అంటే పెంచుకున్నాడు దత్తత అన్నది అది ఈ మధ్యకాలంలో దాని చుట్టూ బోడంతా లీగల్లో ఇవేవి ఏర్పడి అలాగే పూర్వకాలం అలా ఉండదు పెంచుకోవడం ప్రేమతో పెంచుకోవడమే దత్తత ఇంకే ఉంది సో ఆస్తి పంపకాలు దానికి దత్తత లీగలైజ్ చేయాల్సి ఉంటుంది వీడు మా దత్తకుమారుడు అంటే దత్తత ఫంక్షన్ చేసినప్పుడు ఫలానా పురోహితుడు చేసినాడు నా పురోహితుడు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తాడు నేను ఉన్నాను దత్తా గారు ఇవన్నీ లీగల్ ప్రాబ్లమ్స్ ఇట్స్ నాట్ లైక్ దాట్ జస్ట్ పెంచుకున్నాడు కుంతి భోజ మహారాజు అమ్మాయిని పెంచుకున్నాడు అమ్మాయి మీద ప్రీతితో పెంచుకున్నాడు సంతానం ఉండి కూడా పెంచుకున్నాడు మగ సంతానం ఉండి ఈ అమ్మాయిని అంతే దేవుడికి కుంతి అని పేరు వచ్చింది కుంతి భోజ మహారాజు పెంచుకున్నాడు కనుక షార్ట్ కుంతిభోజ్ అడాప్టెడ్ డాటర్లో కుంతి అని మిగిలింది ఆవిడ కుమారుడు ఆవిడ మహాభక్తురాదు గొప్ప జ్ఞాని ఆవిడ సుఖదుఖములకు అతీతమైనటువంటి ఆ పూర్ణ స్థితి ఆవిడ కలిగి ఉన్నటువంటి జ్ఞాని ఆసక్తి అంటే ఏమిటో ఎరగదు ద్వేషం అంటే ఏమిటో ఎరగదు తన కొడుకులు అడవిలో ఉంటే ఆవిడ దుర్యోధను ఆశీర్వదించేది గాంధారి పక్కన కూర్చుని వేదాంతంగా ముందు చెప్పేది గాంధారితో అసలు మన వాళ్ళు అయితే మాట్లాడతారా మీరు ఆలోచిద్దండి మధ్యలో బతగడ్డి వేస్తే బొగ్గు అదేం లేదు వాళ్ళే వాళ్ళ ద్వేషాలు వాళ్ళ ప్రారంధాలను వాళ్ళు అనుభవిస్తున్నారు ఏమ్మా గాంధారీ అక్కా బాగున్నావా లేకపోతే చెల్లి వెళ్ళి కూర్చుని వేదాంతం మాటలు మాట్లాడేది విదురుడి ఇంట్లో మకా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ వాళ్ళ వాళ్ళ నగరంలోనే వాళ్ళని ద్వేషించేది కాదు యుద్ధం వచ్చినప్పుడు సరే మరి యుద్ధం తప్పదన్నప్పుడు చేయండి ఆవిడ అలా నిరాసక్తంగా ఉండిపోయింది ఇంటి క్యారెక్టర్ వెరీ స్పెషల్ ఇదంతా కృష్ణుడికి తెలుసు అలాంటి మహాత్మురాలు కొడుకు నువ్వు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 సపోజ్ ఇంకో ప్రచారం చేశారనుకోండి ఆ దేవుడి దగ్గర పనులు అవ్వండి ఈ దేవుడి దగ్గర పనులు అవుతాయని ప్రచారం చేస్తే ఇదంతా మళ్ళీ ఇటు వెళ్ళిపోతాం దేవుడు ఎవడికి కావాలి ధర్మ అర్థకామాలు కావలసిన వాళ్ళే కానీ దేవుడు కావాల్సిన వాళ్ళు కాదు పార్థ అంటే దేవుడు కావలసిన వాడు అంటే మోక్ష పురుషార్థం వాడు సో అంటే ఆత్మరూపంగా ఈశ్వరుణ్ణి సాక్షాత్కరించుకునే అర్హత గలవాడు అర్థం కాబట్టి నీలో ఆ లక్షణం ఉంది అని ఇంకొక బో సంబోధన హే పార్థ ఈ జ్ఞానాన్ని నీవు ఒక లేశవంతైనా నీవు ఆవిష్కరించుకుంటే తిరిగి జీవితంలో నీవు వ్యామోహమును పొందవు నైనాం ప్రాప్య విమోహసి ఏనాం అంటే ఈ స్థితిని పొంది మళ్ళీ వ్యామోహాన్ని పొందే ప్రసక్తి లేదు అంటే ఒక శంఖ జ్ఞానం కలిగింది మోక్షం జీవన్ముక్తుడయ్యాడు మళ్ళీ జారిపోతే నో It's an ఇట్స్ ఎన్ ఎక్స్ప్లోషన్ అండ్ యూ గెట్ ఇట్ never, నెవర్ నెవర్ లూజ్ ఇట్ ఇన్ఫ్యాక్ట్ యూ హ్యావ్ ఆల్రెడీ లాస్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఇట్ అండ్ దేర్ ఫర్ దెర్ ఇస్ నో బడీ టు లూజ్ అన్హాన్స్ దెర్ ఇస్ నో లాస్ దీన్ని పొంది chandamu. వ్యామోహము చందము తర్వాత దీనికి వయస్సుతో సంబంధం So, సో ఒకతను పదహారో ఏటో పద్దెనిమిదో ఏటో మనకి సంసారం వద్దు అని వేదాంతంలో పడ్డాడు బ్రహ్మచారిని అన్నాడు వేదాంత పుస్తకాలు ఇవో చదివాడు తర్వాత ఇంక పిల్లని ఎవరు ఇవ్వరనే వయసు వచ్చిన తర్వాత సరే ఇంకా సన్యాసం ఉన్నాడు సన్యాసం తీసుకున్నాడు డబ్బు సంపాదిస్తున్నాడు ఏదో బిల్డింగులు కడుతున్నాడు సంసారం సన్యాసం అనే పేరిట ఆశ్రమం పాలిటిక్స్ ఇదేది బోళ్ళంతా సంసారం నడిపిస్తున్నాడు ఇంకోహడు ఉన్నాడు బ్రహ్మచారి వివాహం చేసుకున్నాడు గృహస్థగా జీవితం గడిపాడు పిల్ల పిచోదనే అయ్యాయి ఇంట్లో గృహస్థ ధర్మాలన్నీ నిర్వర్తించాడు సో వేదాంతం అధ్యయనం చేసుకుంటున్నాడు పానప్రస్థంగా ఉన్నాడు విరక్తంగా ఉన్నాడు ఆత్మస్వరూపం పూర్ణము అని తెలుసుకున్నాడు పెద్ద వయసు వచ్చిన తర్వాత తెలుసుకున్నాడు సో పద్దెనిమిదో ఏటి నుంచి పచ్చగుడ్లు కట్టుకుని లేకపోతే కాషాయం గుడ్లు కట్టుకున్న వాడిన ఏమా లేకపోతే వీడినైమా కాబట్టి ఇట్ ఆల్ ఇట్ ఆల్ ఇట్ ఆల్ ఓన్లీ వన్ థింగ్ మ్యాటర్స్ దట్ ఈజ్ నాలెడ్జ్ వేషం కానీ జీవన శైలి కానీ దానికి సపోర్టివ్గా ఉన్నంత వరకు పర్వాలేదు దానికి సపోర్ట్ చేయకుండా ఊరికే వేషం వేసినంత మాత్రం నాయదేమీ లేదు కాబట్టి అశాం అంతకాలేపి స్థిత్వ సుఖమహర్షి చిన్న వయస్సులోనే జ్ఞానియాను నిర్గ్రంథ అప్యురుక్రమే నిర్గ్రంథ ఆయనకు ఆ హృదయ గ్రంథులు చిన్నప్పుడే లేవు ఆయన జ్ఞాని సో ఇంకొక అతను ఎనభయో వేట జ్ఞానయ్యాడు ఒక అతను డెబ్భయో వేదాంతం గీత మొదలుపెట్టాడు చదవటం డెబ్భై ఐదేళ్లు బతికాడు ఆ మరణించే టైం వచ్చేప్పటికీ అలా పూర్ణ స్థితిలో ఉండిపోయాడు ఇంకో అతను పద్దెనిమిదో ఏపీ నుంచి గీత బలిస్తున్నాడు ఊళ్ళో వాళ్ళందరికీ పాఠం కూడా చెప్తున్నాడు ఇంకా అయినా సంసారంలోనే పడి గిలగిలాడుతున్నాడు కాబట్టి సో ఇది ఏజ్ డజంట్ మ్యాటర్ స్థిత్వాస్యాం అంతకాలేపి మరణించిలోపులోనైనా సరే అంటే అంతవరకు ఆగమని అభిప్రాయం కాదు అపి అంటున్నారు కదా అపి అంటే అంతవరకు ఆగమన అభిప్రాయం కాదు కమ్సే కమ్ అప్పుడైనా సరే అనే అభిప్రాయం మోక్షము పొంద జైలు నుంచి బయటపడాలంటే ఎప్పుడు చచ్చిపోయే లోపలనైనా జైలు నుంచి బయటపడితే బయటపడ్డట్లే అని అంటున్నారు అంటే చచ్చిపోయేదాకా ఆగి అప్పుడు బయటకు రమ్మని కదా నువ్వు యూ కమ్ ది ఎర్లియస్ట్ వన్ టైమ్ బిఫోర్ డెత్ యూ కమ్అట్ ఆఫ్ ది జైల్ అని అంటారు ఈ సంసారం అనే నుంచి ఆఖరి క్షణంలోనైనా నీవు బయటకు వస్తే యు ఆర్ సేఫ్గా ఆఖరిక్షణం కూడా అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేది ఏం అజ్ఞానిగా మరణిస్తే మరణించిన తర్వాత జ్ఞానం పొందే ప్రసక్తే లేదు మళ్ళీ మానవుడై పుట్టాలి మళ్ళీ భారతదేశంలో పుట్టాలి మళ్ళీ భారతదేశంలోనే పుట్టక్కర్లేదు ఎక్కడ పుట్టినా మళ్ళీ తన స్వరూపము పూర్ణము తెలుసుకోవాలి మళ్ళీ భారతదేశంలోనే పుట్టాలని అనక్కర్లా అయితే మళ్ళీ ఈ మా మళ్ళీ నా దగ్గరే పాఠంలో వాళ్ళని కూడా అలాగే పెట్టకూడదు తన స్వరూపము పూర్ణము అని తెలుసుకుంటే చాలు ఎలా తెలుసుకుంటాడు ఎలా ఏది తెలుసుకుంటాడంటే అది వేరే సంగతి తన స్వరూపం పూర్ణమో అని తెలుసుకుంటే ఆత్మ పూర్ణమో అని తెలుసుకుంటే అయిపోయిందంటే బ్రహ్మ నిర్వాణ మృచ్ఛతి ఆ బ్రహ్మస్వరూపుడు అయిపోయి నిర్వాణ అంటే సకల సంసార దుఃఖ నివృత్తి అయిపోయి వాడు మోక్షాన్ని పొందుతాడు అని శ్రీకృష్ణుని యొక్క దృష్టిలో ఇక్కడతోటి గీతాఖరం ఇంక ఈ తర్వాత ఇంక ఆయన దృష్టితో గీత చెప్పేశాడు కదా ఫలం కూడా చెప్పేశాడు కదా భాష్యం ఉందాము సా ఏషా జ్ఞాననిష్ట స్తూయతే ఇంకా కొత్తగా చెప్పేది లేదు ఆ జ్ఞాననిష్టని స్తిస్తున్నారు జ్ఞానిగా ఉండిపోవడం అంతే ఏషా యథోక్త भवाम सर्वं कर्म भवाय स्थित ब्रह्मेण अवस्थानीत यथोक्ता इंतरकू चपारे आस्थित प्रज्ञ लक्षण पद्धनो इव श्लोक इवे अव्ययम ్రాహ్మి అంటే బ్రహ్మణి భవా బ్రాహ్మి బ్రహ్మయందు ఉండేది వీడు బ్రహ్మరూపుడే ఉంటాడు కనుక వీడి యొక్క స్వరూపంగా ఉండేటువంటి స్థితి అది ఉండడమే దాంట్లో చేసేది ఏం లేదు ఉండడం బీది బీది హోల్ బీది పూర్ణత్వం అంతే ఉండడమే చేసేదేముండదు సో ఇయ చేసేది మళ్ళీ వెళితే కదా అది అమ్మాటే చెప్పబోతున్నారు ఇయం స్థితి అంటే ఉండుట మోక్షము అంటే పొందుట పరిగెత్తుట చేయుట తినుట అలాగే ఉండదు ఉండుట అంటే స్థితి ఎలాగ ఉండడం అంటే కర్తృత్వభోక్తృత్వాలని విడిచిపెట్టి బ్రహ్మరూపుడై పూర్ణ రూ దేశకాల వస్తు పరిచ్ఛేదరహితమైన సద్రూపుడై ఉండుట మీరు సద్రూపంగా ఉండండి మీరు అభ్యాసం చేయండి ధ్యానంలో దేని చాలాసార్లు చెప్పాను సద్రూపంగా ఉండండి అదే బ్రహ్మ యూ విల్ రికగ్నైజ్ it సద్రూపుడే ఉంగుట అవస్థానం ఇచ్చే అది అర్థం స్థితి అంటే అర్థం అది హే పా నైనా స్థితి ప్రాప్య విముహ్యతి మోహం ప్రాప్ోతి సో హే పాంటే ఓ అర్జున ఏనా స్థితి ప్రాప్య ఈ స్థితిని పొంది ప్రాప్తి అంటే లబ్ధ్వా పొంది నా విమోహ్యతి అంటే వ్యా మోహన్న ప్రాప్నోతి తిరిగి పొరపాటు పొరపాటు అంటే భ్రాంతి భ్రమ భ్రమపడ్డాం మోహము అంటే ఏమిటి అనాత్మని ఆత్మగా భ్రమపడ్డాము దేహమే నేనని భ్రమపడ్డాము నేను పుట్టేనని భ్రమపడ్డాను నేను చచ్చిపోతానని భ్రమపడ్డాము ఇలాగ సంసార దుఃఖాలన్నీ భ్రమమూలకములే భ్రమ వల్ల కలిగిన దుఃఖాలు తెప్పిస్తే ఇంక అంతకంటే ఇంకేం లేదు సో ఆ దుఃఖములన్నీ కూడా మళ్ళీ తిరిగి వచ్చే ప్రసక్తే లేదు నా మోహం ఇట్స్ ఎన్ ఎక్స్ప్లోషన్ వన్స్ దట్ ఎక్స్ప్లోషన్ హ్యాపెన్స్ ఇన్ యూ యూఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ బాండేజెస్ ఇంకా ఏ బాండేజీ ఉండదు అలాగా అలాగే యూ జస్ట్ బీ ది జస్ట్ మెరిజ్ ఇన్ ది హోల్ అండ్ సో ఎవరైనా తిట్టారనుకోండి అక్కడ తిట్లు తిని వాడు ఉండాలి అభిమాని ఉండాలి అభిమానం లేకపోతే మీరు ఎవరైనా తింటతారు నేను ఫలానా అనే అభిమానం ఉన్నవాడిని తిడతారు అభిమాని కాకపోతే ఇంకెవళ్ళని తిడతారు అభిమాని లేడనుకోండి ఎవరైనా తిడతారు సోతుల్య నిందాస్తుతి నిందాస్థుతి పొగిడారనుకోండి అభిమాని ఉంటే పొగడతా అభిమానులు లేకపోతే ఎవరిని పొగుడతారు ఏదో మీ సంతోషం కోసం మీరు పొగడాలి అక్కడ పొగడబడి కూడా ఎవడో ఉండదు సో ఆ స్థితి ఇంకా దేహం మనం చూసాం ప్రారంభ కర్మానుసారంగా అది క్షయం వరకు దేహం నడుస్తూ ఉంటుంది దేహం అనేది Um, it doesn't behave according ంగ్ టు వన్ సోన్ ఎజెండా ఇట్ హ్యాస్ ఇట్ సోన్ ఎజెండా అది దాని పద్ధతిలో నడుస్తూ ఉంటుంది ఏజియింగ్ వస్తుంది సెల్స్ బిహేవియర్ మారిపోతుంది దాని పద్ధతిలో అది Adi ఉంది దాన్ని దాన్ని నడకనే ఆపేయటానికి మనం విశ్వ ప్రయత్నం చేస్తూ Adi అది రీఎన్ఫోర్స్డ్ వ్యగరతో వస్తుంది ఇప్పుడు suppose uh, you feel that your face is not shining well appudu meer em chestaru danike edo cream edo foundation edo vestha sare ipudu now it looks shining then he foundation wash chesines tarvata appude em avutundante poddina ee foundation lekhamunda enta adwananganga kanapayindo meeku ipudu daniki double adwananganga galapadu so it remains over it comes back so wash so all this foundation what it has that there's not done any real real benefit ka but real benefit e undadu anta bhramke anta gandi inge ee ee bhramalo deha abhimana natti vache bhramalu veyundo simple very simple noble life complete living it happens all spontaneity becomes the order of the existence anta spontaneous నో ఎజెండా అంత స్పాంటేని స్పాంటేనియస్ స్థితి అం స్థిత బ్రాహ్మ్యాం అంటే బ్రాహ్మీకి సప్తమే వచ్చిన గౌరీలాగా యథోక్త అంతకాళేపీ అంతే వయస్ బ్రహ్మనిర్వాణం ్రహ్మ నివృతి మోక్షం ఋచ్చతి గచ్చతి అందు ఉంది దీని ఎందుకంటే పైన ఏం చెప్పారు స్థితి అని చెప్పారు కదా స్థితి అంటే అం స్థిత ఈ స్థితియందు స్థితిదిహ్మ్యాం స్థిత పైన చెప్పిన బ్రా స్థితి ఎందు స్థిత స్థిత్వా ఉండి కనీసం ఆఖరి కాలమునందైనా అంతకాలే అంతే వయసు అతి అని చెప్పి మన వాళ్ళేమంటారంటే ఇంట్లో అంటారు పొన్లండి ఎందుకు వచ్చిన వ్యామోహం చాలండిపాటికి వాళ్ళ బతుకు వాళ్ళని బతుకునిచ్చి మీరు రామకృష్ణ అనుకుంటూ కాలక్షేపం చేయండి అని ఇంట్లో లేడీస్ జెంట్స్కి చెప్తారు ఎలాగో విన్నారా మీరు చెప్పినారు చెప్తారు చాలండి వాళ్ళు వెంట పడకండి మీరు ఊరుకోండి అని చెప్తారు కొంచెం రామకృష్ణ అనుకుంటూ ఒక లక్షణం చేయండి అని చెప్తాను నేను రామకృష్ణ అనుకోకపోతే ఇంకేం చేస్తున్నాను అనుకుంటున్నావు అదే కదా చేస్తున్నానని అదే బాగుపడతాడు అంతకాలేపీ అది శ్రీకృష్ణుడు కూడా అలాగే చెప్తున్నాడు సంథింగ్ సిమిలర్ టు దాట్ ఆఖరి వయస్సులోనైనా అస్థిత ప్రజ్ఞ లక్షణాలు చదువుకో విను చదువుకుంటే తెలీదు చదువుకుంటే ఏం తెలుస్తుందా నేను చెప్పిన ఘోరంతా మీకు చదువుకుంటే తెలుస్తుందా ఇక్కడ కూర్చుని వినాలి తెలిస్తే అది మళ్ళీ ఇప్పుడు చెప్పిన పాఠం మళ్ళీ మళ్ళీ ఏడాది స్థితప్రతి లక్షణాలు చెప్పాను అనుకోండి ఇలా ఉండదు అది అది మళ్ళీ ఇంకో రకంగా ఉండదు ఎప్పటికప్పుడే కాబట్టి వినాలది విన్నప్పుడు ఏమవుతుందంటే అహంకారమును సమర్పణం చేసేసినట్టయి అహంకార త్యాగం శ్రవణంలో జ్ఞానము శ్రవణాన్ని బట్టే వస్తుందండి ఆత్మావార్య ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య మననం కూడా అయిపోతూ ఉంటుంది ఇక్కడ నిధిధ్యాసనం ఒకటి మిగులుంటుంది అది కొత్త గొప్ప మీరు దగ్గర చేయాల్సి ఉంటుంది ఇక్కడ అది కూడా కొంత అవుతుంది బట్ మోస్ట్లీ రిమైన్స్ వర్ యూ శ్రవణ మననాలు ఇక్కడ అయిపోతాయి సో మీకు గ్రోత్ ఇక్కడే వస్తుంది ఒకసారి మీరు రెండో అధ్యాయం పూర్తిగా చదివారంటే యు ఆర్ నాట్ ది సేమ్ పర్సన్ అగైన్ ఐ ఐ గ్యారంటీ యు కెన్ నెవర్ బి ది సేమ్ పర్సన్ అగైన్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 అక్కడ రెండు స్వరితాలు వేసి కొంతమంది మరీ వేషాలు కూడా వేస్తారు మా నేను నేను విన్నానంటే కోపడతాను ఎందుకంటే అంత దీర్ఘం తీస్తారు కరెక్ట్గా చెప్పండి అని నేను విసుక్కుంటా కూడా బ్రహ్మ విధాత్మతి అలాగేదో అసలు అలా దీర్ఘాలు తీస్తే నేను విన్నానంటే ఒప్పుకోను తప్పదు అలా చెప్పకూడదు అందుకో పద్ధతి ఉంది ఆ పద్ధతి ప్రకారమే చెప్పాలి అంతే కానీ దీర్ఘాలు తీయటం ఎదరోని ఇంప్రెస్ చేసి ప్రయత్నం చేయడం అవన్నీ చేయకూడదు శృతిని అలాగా మిస్యూజ్ చేయకూడదు అలాంటి వేషాలు వేస్తారు కానీ నాకు తెలుసుకోరు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని కరెక్ట్గా స్వరం చెప్తాడు కానీ తెలుసుకోశావాస్యానికి భాష్యం ఇది జన చెప్తా యజుర్వేద నేను శుక్ల యజుర్వేదం వేద సభలో ఈశావాస్యం నేను ఈశావాస్యం అంటే నాకు ఇష్టం కాబట్టి చూడగానే ఈశావాస్యకం వాస్యమంటూ అది దాన్ని చెప్తాను ఐ లవ్ ఇట్ కానీ అర్థం తెలుసుకో ఈశావాస్యం ఏదో సర్వం అని ఈశావాస్య మీద సర్వం ఎత్కించే జగత్యాన్ని జగత్ అనే ఒక వాక్యాన్ని అది సిద్ధాంత మంత్రం అది తేన చిక్తేన భుంజిథాహ మాధృర కశ్యస్విధనం అంటే ఫస్ట్ హాఫ్ థీరీ సెకండ్ హాఫ్ ప్రాక్టికల్ అయిపోయింది మొత్తం శాస్త్రం అంతా వచ్చేసి నా వల్ల జ్ఞానం అంటే నెక్స్ట్ వెర్స్ నా కావటం లేదు నేను దీన్ని ఆవిష్కరించుకోలేకపోతున్నానని మీరు అంటేనే నెక్స్ట్ వెర్స్ లేకపోతే నెక్స్ట్ వర్స్ అనవసరం కురువల్నే వేహ కర్మ అని సరైతే మొదలుపెట్టి కర్మ చేయి అని మళ్ళీ అక్కడ ప్రారంభం ఇది అలా ఉంటుంది ఈషే వస్తే అది వల్లిస్తారు తప్పిస్తే దాన్ని తెలుసుకో కాబట్టి వల్లించడం వేరు తెలుసుకోవటం వేరు వల్లించడం ఎందుకు వల్లిస్తారంటే డిగ్రీ కోసం వల్లిస్తారు పట్టా కోసం వల్లిస్తారు లేకపోతే టైటిల్ కోసం వదిలిస్తారు లోకంలో పేరు ప్రఖ్యాతుల కోసం వదిలిస్తారు ఒకప్పుడు భక్తి కోసం వదిలిస్తారు బుద్ధిజీవిన హాని పేరు బుద్ధిజీవిన అంటే బుద్ధిని అంటే జ్ఞానాన్ని పణం పెట్టి ధనాన్ని సంపాదించి జీవిస్తూ ఉంటాడని అభిప్రాయం బుద్ధిజీవినహా మనస్సు బుద్ధిమంతులుగా ఉండాలి కానీ బుద్ధిజీవులుగా ఉండక్కర్లా మామూలుగా కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించుకునే వాళ్ళు బుద్ధివంతులుగా మాత్రం ఉండాలి ఎనివే సో అంతకాలేపీ అంతే వయసి అతి అంతకాలము అంటే కాలానికి అంత అది కాదు అంతే వయసి అతి అంత ఆఖరి వయస్సు కనీసం అప్పుడైనా అతి అంటే కనీసం అప్పుడైనా కమ్సే కమ్ అట్ దట్ టైం బ్రహ్మ నిర్వాణం నిర్వృతిని సో ద సిచువేషన్ ఆల్సఫరింగ్ నిర్వృతి వర్షం వెలిసింది అన్నట్టుగా ఈ సంసార దుఃఖం ఆగిపోతుంది మోక్షం దానికే మోక్షం ఉంటుంది రుచ్చతి అంటే గచ్చతి ఇక రుచ్యతి ధాతువు ఈ రుచ్యతీ రుచ్చాతువు దీనికి ఆర్ఛత్ అని ఉంటుంది అలాగే ఆది వృద్ధి అవన్నీ అలా వచ్చినప్పుడు ఇది వస్తున్న తర్వాత ఇచ్చతి ఇంకా ఆయన అంటారు చూడండి అంతకా అపి శబ్దానికి వ్యాఖ్యానం చేస్తున్నారు అంత వయస్సులోనైనా అపి అంటే అర్థం ఏమిటి దానికి దానికి చాలా గంభీరమైన అర్థం ఉంది అది చెప్తున్నారు కిము వక్తవ్యం బ్రహ్మచర్యాదేవసన్యస్య యావజ్జీవం యో బ్రహ్మణ్యేవా అవతిష్టతే స బ్రహ్మనిర్వాణం పృచ్చతీతి కావండి అంత వయస్సు అంటే పెద్ద వయస్సు డెబ్భై ఎనభై మరణించి ముందైనా వీడు బ్రహ్మనిర్వాణాన్ని పొందితే వీడికి మోక్షం వచ్చేస్తుంది చెప్పారంటే ఇంకా ఏం చెప్పాలి ఒకడు గృహస్థుగా ఉండి జ్ఞానం పొందేడన అది కూడా వద్దు మీరు గోటు ది ఎక్స్ట్రీమ్ ఒకడు బ్రహ్మచారిగా ఉండి బ్రహ్మచర్యదేవ ఆరభ్య గోటు ది ఎక్స్ట్రీమ్ మధ్య వయస్సులో ఉండగా జ్ఞానం వచ్చింది రిటైర్ అయ్యాక జ్ఞానం వచ్చింది అలా ఎందుకు మళ్ళీ ఇంటర్మీడియట్ వద్దు గో టు ది అదర్ ఎక్స్ట్రీమ్ అంటే కొంచెం తెలివితేటలు వచ్చే వరకు మూడో ఏటా రెండో ఏటా జ్ఞానం ఎలా వస్తుంది అలాగే అలాగంటే మిస్టరీలు మేము ఒప్పుకోం వాడు కనీసం తెలివితేటలు గలవాడు ఉండాలి భగవాన్ అమణ మహర్షి కూడా పది పదకొండేళ్లనో పన్నెండేళ్లనో అన్నారు ఏదో ఒక ఇన్సిడెంట్ని బేసిస్గా చెప్తారు అయితే ఆయన జ్ఞాని అని డిక్లేర్ చేసినటువంటి ఆయన ఆయన వయసు ఇరవై ఏళ్ళు ఉన్నప్పుడు డిక్లేర్ చేశారు కాబట్టి పోలండి పన్నెండో ఏటని కథ కింద చెప్తారు దాన్ని నేనెందుకు కాదనాలి ఆయన స్కందాశ్రమ స్కందగుహలోనో ఎక్కడో తపస్సు చేసి బయటకు వస్తారు ఒక ఏడు ఎనిమిదేళ్ళు మౌనంగా ఉంటారు బయటకు వస్తారు ఫ్రమ్ నవాన్ హీ ఈజ్ ఎ జ్ఞాని ఫర్ ది వరల్డ్ అంతకు ముందే ఆయన జ్ఞాని అన్నది చెప్తారు ఓకే ఆయన ఎన్నుండే భక్తులతో చెప్తారు బట్ సర్టెన్లీ ఫ్రమ్ దట్ పాయింట్ ఆన్వర్డ్స్ పదిహేడేళ్ళు పద్దెనిమిదేళ్ళు హీజ్ ఎ జ్ఞాని అరే అంతకాలంలో ఉంటేనే సరిపడుతుంది అన్నప్పుడు ఆ బ్రహ్మచర్యాదు ఆరభ్య బ్రహ్మచర్యం నుంచే సన్యసించి సన్యాసాశ్రమం స్వీకారం చేసే కాదు సన్యసించి అంటే ఆ సకల కామనలను త్యాగం చేసి సన్యాసాశ్రమం పాత్ర రమణ భగవాన్ సన్యాసాశ్రమం తీసుకున్నారా ఆయన ఏమైనా వెళ్ళి సన్యాసం తీసుకుని పేరు తీసుకుని ఓ ఆశ్రమానికి పోస్టింగ్ అయ్యి అలాగే ఏమైనా అయిందా ఇప్పుడు కొన్ని చోట్ల మీరు సన్యాసం తీసుకుంటే అక్కడ ఒక ఆశ్రమం ఉంటుంది దానికి పోస్ట్ చేస్తారు సపోజ్ నాలుగు నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి మళ్ళీ రికమెండేషన్ కూడా ఉంటుందా అమెరికాలో ఓ సెంటరు న్యూజిలాండ్ బాంబేలో ఓ ఆదిలాబాదులో ఇంకో సెంటర్ ఉందనుకోండి ఇప్పుడు నాలుగు సెంటర్లు ఉన్నాయి ఇప్పుడు సన్యాసం ఇచ్చారు మరహాత్ములు సన్యాసం ఇచ్చి ఎక్కడ పోస్ట్ చేస్తారు అయ్యి ఆదిలాబాదులో చేస్తారో లేకపోతే అమెరికాలో చేస్తారు అలా ఉంటుంది సో అది కాదు నేను చెప్తున్నాను బ్రహ్మచర్యదేవ సన్యస్య సర్వకామనా త్యాగం చేసేసి బ్రహ్మచర్యం నుంచి ఆ వయసు అంటే పూర్వజన్మ సంస్కారం రావాలి ఇక్కడ జన్మలో చాలా పూర్వజన్మ నుంచి ఆ సంస్కారం వచ్చేసి అలా సన్యాసం చేసేస్తారు సుఖమహర్షిలాగా పుత్రేతి తన్మయతయా తరవోభియం ప్రవజంతం అనుపేతం అరే నీకు ఉపనయనం చేసి మెళ్ళో జన్మ వేస్తాను రా అని వ్యాసుడంటే అబే ఎందుకండి ఈ లెఫ్ట్ అనుపేతం అపేత కృత్యం ఆయన కర్మలతో సంబంధం లేదు కృత్యం అంటే కర్మలు ఇంకా కర్మలేమిటి యాజ్ఞానికి కర్మలు కానీ ఆయనకి కర్మలు ఎందుకు పుత్రేతి తన్మయతయా తరవోభినేదు కానీ వ్యాసుడికి ఇంకా ఆసక్తి ఉంది తన్మయ అంటే ఇంకా తద ఆసక్త ఇచ్చారు ఇంకా వీడు నా కొడుకు నేను తండ్రిని నేను వీడికి ఏదో పాఠం చెప్పాలి వీడికేమో వీడికేమో జన్యం వేయాలి ఏదో చేయాలి అది చేయాలి ఇది చేయాలని ఆయన అనుకుంటున్నాడు ఇంకా అనుకునే రేపు పుత్రా పిలిచాడు పిలిస్తే చెట్లు నుంచి రివర్స్ వచ్చింది ఎక్కువ వచ్చింది తరవహా అభినేదు అడవిలో ఇంకో వస్తుంది ఈజీగా పుత్రా పిలిస్తే మళ్ళీ పుత్రా పిలిచినట్టు వస్తుంది అదే వచ్చిందతను శుకుడు రిప్లై ఇవ్వలేదు ఎందుకు రిప్లై ఇవ్వలేదంటే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 ఆయన్ని పిలిస్తే ఆయన పలకలేదు పుత్రేత తన్మయతయా తరవోభినేద సర్వభూత హృదయం సర్వభూతములలో ఉండే ఆత్మస్వరూపుడను నేను అనుకున్నాడు కానీ నేను పుత్రుడను అని ఆయన అనుకోలేదు ముని మానతోస్మి ఆ మునిని నేను నమస్కరిస్తున్నాను తను సర్వభూత హృదయం మునిమానతోస్మి అని ఇంకా ఏదో ఉంది మధ్యద కాబట్టి అటువంటి బ్రహ్మచర్యం నుంచే సన్యసించి యావజ్జీవం బతికున్నంత కాలము అంటే శరీరం బతికున్నంత కాలము ఎవడు బ్రహ్మనిష్ఠుడై ఉంటాడో బ్రహ్మణ్యవ అవతిష్టతే సహా బ్రహ్మ నిర్వాణమృత్యతీతి కిము వక్తవ్యం వాడు బ్రహ్మస్వరూపుడై మోక్షాన్ని పొందాడు అని పర్టికులర్గా చెప్పాలండి కిము వక్తవ్యం చెప్పాలా అంతకాలంలోనే వచ్చేస్తుందంటుంటే చెప్పక్కర్లేదు అని అపిశబ్దార్థ ఇది అపిశబ్దానికి అర్థమై వాక్యం తర్వాత మహాభారతే శత్యాం సంహిత వైయాసిక్యాం భీష్మపణీ శ్రీమద్భగవద్గీత ఉపనిషత్సూ బ్రహ్మవిద్యాగాజున సంవా సాంఖ్యయోగో నామ ధ్యాయ ఇది మహాభారతం మహాభారతం అనే మహాకావ్యం చాలా పెద్దది శతసాహస్రిం సంహితయాం ఈరోజునది లక్ష శ్లోకాలతోటి ఉంది సంహిత ఇట్స్ ఎ కలక్షన్ సంహిత అంటే కలక్షన్ అని అర్థం అంటే కథ ఒకటి ఉన్నా అనేక ధర్మములు దాంట్లో కలెక్ట్ అయి ఉన్నాయి భీష్ముడు చెప్పిన ఉపదేశం ఉంటుంది దాంట్లో విధుడు చెప్పింది ఉంటుంది శ్రీకృష్ణుడు చెప్పింది ఉంటుంది దత్తాత్రేయుడి మహర్షి చెప్పింది ఉంటుంది ఇంకా దాంట్లో ఇది ఉంది అది లేదు సనత్సుజాతీయం సనత్సుజాతులు చెప్పింది ఉంటుంది తర్వాత ఆ యయాతి అష్టక సంవాదము అష్టక మహర్షి చెప్పింది ఉంటుంది ఇంకా ఇది లేదనేది లేదండి మార్కండయ మహర్షి చెప్పింది ఉంటుంది ఇవన్నీ ఉంటాయి దాంట్లో ఇట్స్ ఎ కలెక్షన్ ఎన్సైక్లోపీడియా సంహిత అంటే అర్థం ఎన్సైక్లపీడియా వైయాసిక్యాం అంటే వ్యాసమహర్షి చేత నిర్మించబడినది వైయాసికి భీష్మపర్వంలో ఉంది మహాభారతంలో మధ్యలో ఉంది భీష్మపర్వంలో ఆల్మోస్ట్ ఇన్ని సెంటర్ ఉంది మహాభారతంలో ఈ గీత భీష్మపర్వణ శ్రీమద్భగవద్గీత సు భీష్మపర్వంలో శ్రీ భగవానుడు శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవానుడు ఆయన దీన్ని ఆలాపించినాడు ఆయనే బోధించినాడు ఇది ఉపనిషత్ ఉపనిషత్ శబ్దానికి అర్థం ఏంటంటే రహస్యము అని అర్థం ఉపనిషత్ అంటే రహస్యం బ్రహ్మణ ఉపనిషత్ సత్యస్య సత్యం అని బృహదార్ వస్తుంది బ్రహ్మ పరబ్రహ్మకి ఉపనిషత్ ఆయనకి రహస్య నామం అందరికీ తెలియదు నామం ఏమిటండో ఆ నామం ఏంటంటే సత్యస్య సత్యం అని నామం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 తర్వాత ఉపనిషత్ అంటే ఉపనిషద్ అది మిమ్మల్ని చాలా దగ్గరికి తీసుకుపోతుంది ఉప దగ్గరికి తీసుకుపోతుంది దేని దగ్గరికి తీసుకుపోతుంది దేవుడి దగ్గరికి తీసుకుపోతుంది తీసుకుపోయి ఏం చేస్తుంది పూర్తిగా నశింపజేస్తుంది దేన్ని అజ్ఞానాన్ని ఉప నిషత్ అటువంటిది గీత ఇంకా ఉపనిషత్తుల సారమే ఇది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 బ్రహ్మ అంటే పూర్ణతత్వము అనర్థం బ్రహ్మ పదార్థమేం కాదు పూర్ణత బ్రహ్మ పదార్థం అంటే ఏటో అనిపిస్తుంది ఇటు ఇటు కన్వేస్ ఈ మిస్లీడింగ్ నోషన్ ఇస్తుంది బ్రహ్మ పదార్థం అంటూ ఉంటుంది ఆ పరబ్రహ్మ అంటే అది మనకి తెలియదండి అది ఏదో సామాంజం అనుకుంటున్నారా అలా అంటే ఇంకే ఇంకే పాఠం ఎందుకు దానికోసం సో పూర్ణతత్వము మీ స్వరూపమే అది వాస్తవంలో దాన్ని తెలుపుడు చేసేది కనుక బ్రహ్మ విద్య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 హరికథ అంటే దాంట్లో శాస్త్రం చెప్తే లేచక్కరు ఎవరు కూర్చో రాత్రి పది గంటలకు వస్తారు వాళ్ళ మీరు ఏదో ఇంక అక్కడి నుంచి బ్రాహ్మీ స్థితి ఎవరూ లేబడు అక్కడ ఎవడో ఇంక ఈ భజంద్రీలో ఈ ఆర్కెస్ట్రా వాళ్ళు ఎవరో మిగులుతారు కాబట్టి ఇది శాస్త్రం ఇది శాస్త్రాన్ని శంసతీది శాస్త్రం జ్ఞానము చెప్పేది కనుక శాస్త్రము కాబట్టి దాన్ని ఆ విధంగా ఇట్స్ డిసిప్లిన్ ఆఫ్ నాలెడ్జ్ అని అర్థం దాన్ని ఆ విధమైన శ్రద్ధతో అధ్యయనం చేయాల్సి ఉంటుంది యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఇది శ్రవణం చేయదగ్గ శాస్త్రం ఊరికే పేపర్ బ్యాక్ లాగా కొన్ని చదువుకోదగ్గది కాదు కొన్ని చదువుకోవచ్చు కానీ మననానికి చదువుకోవచ్చు కానీ మెయిన్గా శ్రవణం చేయాలి అది ఎలాగంటే సంవాదరూపమైనది సంవాదం వాదం కాదు వివాదం కాదు సంవాదం వాదం అంటే మాట్లాడుకోవడం వివాదం అంటే దెబ్బలాడుకోవడం ఆ రెండు కాదు సంవాదం సమ్యక్ వాదం అంటే మాట్లాడుకోవడంలో జ్ఞానాన్ని అనుగ్రహించే విధంగా మాట్లాడుకోవడం అంటే గురు శిష్య పరంపర రూపంగా మాట్లాడుకోవడం అర్థం చాలా ప్రేమతో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు ఎంతో ప్రేమతోటి కరుణతోటి బోధించాడు సో అది సంవాదం శ్రీకృష్ణ అర్జున కాబట్టి దాన్ని ఆ విధంగా ఆ పవిత్రతలోనే దాన్ని అట్టబెట్టాలి అంతేగాని సో గీతా కోర్స్ త్రీ మంత్స్ రిజిస్ట్రేషన్ ఫీ టెన్ థౌజండ్ రూపీస్ అలా మొదలెట్టకూడదు సో దాన్ని ఆ సంవాద రూపంగా అట్టి పెట్టాలి సో పార్టిసిపెంట్స్ దీ దీ క్లాసెస్ ఆర్ కండక్టెడ్ ఇన్ ఎన్ ఎయిర్ కండిషన్డ్ హాల్ పార్టిసిపెంట్స్ విల్ బిసర్ కూడా నైస్ బ్రేక్ఫాస్ట్ ఎట్సెట్రా అంటే మనం ఇచ్చి డబ్బుల్లో కొంత మనకు వాపస్ వస్తుందని మనం క్యాల్కులేషన్ చేసుకోవచ్చు ఇది కాన్ఫరెన్స్కి వెళ్ళిదా అలా కాకుండా దానికి అది ప్రేమతో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు అర్జునుడికి దాని ఏందో శ్రద్ధ శ్రీకృష్ణుడికి ఆయన ప్రేమ కరుణ ఉన్నది అటువంటి వాతావరణంలో వాళ్ళిద్దరూ అది తెలుసుకున్నారు ఒకళ్ళతో ఈయన ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పాడు ఇట్స్ ఏ ఇంటరాక్షన్ ఇంటరాక్టివ్ స్టడీ సంవాదం నేను చెప్పిందల్లా వినేసినోరు మూసి కూర్చో ప్రశ్నలు అడగలే చక్క అంటే అది సంవాదం అవ్వదు ప్రీచింగ్ అవుతుంది ఇట్ ఈస్ నాట్ టీచింగ్ ఇంటరాక్టివ్గా ఉంటుంది సంవాదే సాంఖ్య యోగ అని పేరు చేయాలి యోగ అంటే చాప్టర్ అనుకోండి చాప్టర్ అనుకోవచ్చు సాంఖ్యాధ్యాయ అనొచ్చు కదా కేవలం చాప్టర్ అనే అర్థమైతే యోగం అనేది ఎందుకు సాంఖ్యాధ్యాయ అనొచ్చు కదా సో అలా యోగం అన్నారంటే ఈ జ్ఞానము మిమ్మల్ని పరమేశ్వరునితో ఐక్యం చేసేటువంటి జ్ఞానం కనుక దానికి యోగం అని పేరు ఇన్స్పైర్ట్ ఆఫ్ బీయింగ్ ఎ చాప్టర్ ఇట్ ఈస్ నాట్ ఎ రెగ్యులర్ చాప్టర్ సంథింగ్ మోర్ దాన్ దట్ ఇట్ ఈస్ సో సాంఖ్య యోగో నామా నామా అంటే ప్రసిద్ధి చెందినది సాంఖ్యయోగముని ప్రసిద్ధి లోకంలో ప్రసిద్ధి ఉంది పండిత లోకంలో ద్వితీయ్యాయ తర్వాత శ్లోకం దాము అర్జున ఉచ జాయసీ చేతుద్ధిర్జనార్దనం కర్మ ఘోరే మాం నియోజయసి కేశవ యామిశ్రేణే వాక్యే బుద్ధిం మోహయసి వే తం వద నిశి శ్రేయోహమాప్నుీభగవాచన్విధా నిష్టా ప్రోక్తమ సాంఖ్యానా కర్మయోగేనా ఓం తత్సామస్